కీర్తన నాలుగు వందల డెబ్భై ఏడు ఇందులోనే కానవద్ద ఇతడు దైవమని విందువలే ఒంటిమెట్ట వీర రఘురాముని ఎందు బ్రహ్మవరము ఇలా రావణుతలలు కందువ రాఘవుడు ఖండించునాడు ముందట జలధి ఏ మూల జొచ్చే కొండలచే కొందింబడ కట్టివేసి కోపగించేనాడు ఎడనుండె మహిమలు ఇందరికి ఈతడు వచ్చి వేడుకతో హరివిల్లు విరిచేనాడు వాడక ఇంద్రాదులెందువు దిగిలి ఈతని బంటు కూడబట్టి సంజీవి కొండ జముడెక్కడికి పోయే సరయువులో మోక్షమర జీవులకిచ్చే అలనాడు తమలి వానరులై ఈ దేవతలే బండ్లైరి తిమిరి శ్రీ వెంకటపతికి నేడునాడు